బోధకులెవ్వరు లేక భోగి నై తిని శ్రీధరుడే మాకు దిక్కు చింతింపనిఖను పట్టి దిగంబరినై పాలే ఆహారము చేసి తొట్టిన పంచేంద్రియములతోవ విడిచి పుటితి సన్యాసినై బుద్ధి దిగి నెరుగక అట్టె నడుమ సంసారినైది నేను గచ్చుల నన్నీ మరచి గాలే అవటించుకొని అచ్చపు పరమయే కాంత సమాధి నిచ్చలు నిద్రాభ్యాస నిర్మల యోగినైతి ఖర్చు పెట్టి మేలు కొని ఘనకర్మి నైతి భవము పార విడిచి బ్రహ్మండ నిండి వేవేలు కోరికల వేడుకతోడ జీవన్ముక్తుడనైతి శ్రీవేంకటేశ్వరు చేరి ధావతులియుమాని తన్మయునైది <Sint mystery>